సరే నన్ను మూసుకోండి నేను చేస్తున్నా హ్రభ ప్రేమ గల మా తండ్రి అబ్రహ్మి సఖ్యాకుల దేవా ఈ మధ్యాహ్న కాలం సమయం ఇక్కడ కూడుకున్న మెస్సు ప్రభా మా ప్రతి ప్రార్థన ద్వారా మా పాటల ద్వారా మీరు మయమ పొందండి మా ప్రతి ప్రార్థన ఎస్సు ప్రభాన్ని సన్నిధికి చేరాలా దానికి ఆన్సర్ ఇమీడియట్గా రావాలా ఎస్సుప్రభ నువ్వు గొప్పకరం మీరు జరిగించండి మాలో విశ్వాసాన్ని ఇంకా బలపరచండి మాలో విశ్వాసాన్ని నిండి పొరి పారాలా ఎస్సుప్రభ నువ్వు గొప్పకరం మీరు జరిగించండి మేము ఖాళీ కుండల వలె ఉన్నాం ఎస్ ప్రభా నిండి పొర్లి పారే కుండలాగా మమ్మల్ని తయారు చేయండి మరి ముఖ్యం చేసుకోవా రాని బిడ్డలతో మీరు మాట్లాడండి మన ప్రతి ఒక్క బిడ్డలు మీరు గాలమేసి లాక్ వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారో ఏ బాధలు ఉన్నారో నీకు తెలిసేసుకోవా మన బిడ్డలు రావాలా నువ్వు గొప్ప అద్భుతమైన కార్యం జరిగించండి మరి ముఖ్యం చేసుకోవా ఇక్కడ ఎంతమంది అయితే కాన్ఫరెన్స్ కాల్ ఉన్నారో స్కైప్ లో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరచండి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ కలగకుండా మమ్మల్ని మీరు బలంగా వాడుకోమని ేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం స్వామిను నా సమస్తూను మీ సీది లో వసతో సేవిను నా సమస్త నా సమస్త క్షకానికి నా సమస్తము నేను నీ వాడాను ఏసు నీవు నా వాడవు నీవు నేను ఏకమై నీ శుధాత్మా సాక్ష్యము సమస్త నమస్త నా సురక్ష నాస్తము స్వరస్తి ఆసుజాలన్ పుందితి ఆసురక్షనందము ఆయ స్త్రము నా సమస్తము నా సమస్తము నారక్ష నా సమస్తము స్వామి నీకు నేను నా సమస్తూను నీ సనిదిలో వసించి ఆశతో సేవితును నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము హలో థ్యాంక్ యూ నా జాన జన్ కొంచెం వాక్యం మీదేనన్నా ఈరోజు సరే కదా సరే మనం లూకోస్ వార్త చూసుకున్నాం అధ్యాయం చూసుకున్నాం ముప్పై కాదు ట్వంటీ సెవెన్ నుంచి చూసుకున్నాం అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ అని అందుక నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చి ప్రార్థన చేసుకొని వాళ్ళ సోదరు కొన్ని చేస్తుందండి ఆయన వాకింగ్ సెలవుస్తుంది సిద్ధపరచాలామని దేసి సిద్ధపరుచుకోమని కావల్స్ అతడు నీ దేవుడైన నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సును నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణముతోనూ ప్రేమింపవల ఇక్కడ ఇక్కడ కదా ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది అంటే ఏం చేయాలంటే ఆయన ఒక మాట్లాడుతున్నా ఆయనైతే ప్రభు ఏం చెప్తున్నా అంటే నీ పూర్ణ మనసు తోటి నీ పూర్ణ హృదయం తోటి నీ ప్రభు నీ ప్రభుని ప్రేమిపోవాలని నీ పూర్ణ శక్తితో కదా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కింద మనకు తట్టి చూసుకుంటే అర్థమవుతుంది బ్రదర్ తట్టి దగ్గర అందుకు వేస్తూ ఇట్ల చూడండి బాగా గమనించండి మీరు అందుకు ఏమంటుంది ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాయని ఎవరికి ఒక మనుషునికి చెప్తుండమాట ఇట్లానే ఒక మనుషుడు ఒక మనుషుడు ఎరిశలేము నుండి ఎరుకో పట్టణము దొంగల చేతిలో చిక్కి ఒక మనుషుడు అంటే ఒక మనుషుడికి దేవుడు ఉపాహారం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు నాకు నువ్వు ఎట్లా ఉంటుందంటే మా ప్రభు మనుషులతో ఈజీగా మాట్లాడేశాడు అంటే నువ్వు ఆయన దగ్గర గమని దగ్గర ను వెతుక్కుంటే ఆయన నువ్వు దగ్గర నువ్వు గ్రహిస్తానంట నీతో ఈజీగా మాట్లాడేస్తాడు దేవుడు అంటే ఇట్లా మనం పక్కకు ఉన్నట్టే అనిపిస్తుంది తెలుసా కొన్ని కొన్ని విషయాలలో నువ్వు బాధలు ఉన్నప్పుడు కానీ నువ్వు ఏమంటారు అనరుగుతటు ఉన్నప్పుడు కానీ సమస్యలు ఉన్నప్పుడు కానీ కదా నీకు దేవుడు సపోర్ట్గా ఉన్నట్టే అనిపిస్తుంది అది ఎవరు లేకపోయినా ప్రభు నీ దగ్గర ఉండి మాట్లాడితే తెలుసా ఏ వాక్యం అయిన సార్ కదండి మీరు నీకు బాధలు వాక్యం చదువుతుంటే నీకు ఓదార్పు వస్తుంటది నువ్వు తప్పు చేసే వాక్యం చూసుకుంటే నీ హెచ్చరిస్తుంది వాక్యం కదా ఇక్కడ ఏం చేస్తుంటే ఈ మనుషులు కొంతమంది అన్ని ఆగ్ని అన్ని ఆగ్ఞలు అక్కడ ఆయన చెప్పినాక కూడా వాళ్ళ ఆగ్ఞలు పాటిస్తలేరు ఆయనకి కదా ఒక మనుషులు అంటే ఇక్కడ దొంగల చేతిలో చెక్కిందంట వారికి ఏం జరిగింది కూడా చూడండి మీరు నాకు ఈ వాక్యం చాలా ఇష్టం తెలుసా వారు అతని బట్టలు దోచుకొని దొంగలు దొంగలు బట్టలు దోచుకొని అంటే కొట్టి అంట అతను కొట్టి కొర ప్రాణముతో విడిచి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోభన వెళ్ళుట తటాస్థించాను చూడండి అంత కొట్టి దొంగలు అతను బట్టలు తీసుకొని అతను ఉద్వేసి వెళ్ళిపోయారంట అక్కడ ఎక్కడ త్రో పక్కన అక్కడ ఎవరు వద్దురు మెయిన్ దేవునికి సంబంధించిన పర్సనే పోతున్నా అక్కడ ఏమి యాజకుడు పోతున్నా అంటే దేవుని కోసం మనకు తెలిసిన వ్యక్తి పోతున్నా అక్కడ ఏమన్నాడు ప్రభు ఫస్ట్ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ ఏం చేయాల నీ పూర్ణ శక్తితోడు ఇక్కడ ఏం అక్కడ ఒక రాజుకుడు వెళ్తున్నట్ట త్రో పక్కన అరేంజ్ చేసి చదువు అతడు అతన్ని చూచి పక్కగా పోయాను చూడండి ఎక్కడుంది ప్రభులలో కదా వీళ్ళు వాక్యూరు దేవుడు వీళ్ళందరూ మాట్లాడిండు అన్ని ఆక్యం ప్రార్థించమని చెప్పిండి ఇక్కడ వీళ్ళు ఎక్కడ వెళ్తున్నాడు తో పక్కన నుంచి వెళ్తున్నట్ట నిజంగా తెలుసా ఈ రోజులలో క్రైస్తవుడు ఇట్లనే ఉన్నాడు క్రైస్తవుడు కొంతమంది ఇక్కడనే ఉన్నాడు తెలుసు ఎక్కడో మన లాంటి వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళు సత్య గ్రహించిన వాళ్ళు కదా ఎదుటువంటి బాధార్థం చేసుకొని వారికి తగిన సాయం చేసుకొని వాడు ఏ స్థితిలో ఉన్న పశ్నాన్ని గ్రహించి కదా అట్లా చేసే మనలా కొంతమంది ఉంటాయి కొంతమంది దూచుకునే మంది తెలుసా అంటే పడిపోయినా సరే నాకు అవసరం లేదు ఇప్పుడు మా దగ్గర ఎవరో చర్చనుంది అక్కడ ఏం జరుగుతుంది తెలుసా వాళ్ళ తెల్లాలను పుట్టుకునించి క్రైస్తవులు వాళ్ళు మనం అంటే మదలొచ్చాం మనం దేవుడికి బాధ అయిపోయినాం వాళ్ళు పుట్టుకుని చెస్తారు వాళ్ళ దగ్గర ఏం తెలుసా వాళ్ళనే వాళ్ళ వాళ్ళకి కొట్లాట అయింది కొట్లాట అయితే వాడు ఏమంటుంది తెలుసాను ఇంకోడు అలా వాడిని పుట్టు పుట్టుకుడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా ఎలక్షన్ల కోసం నువ్వు అక్కడ చూడండి వాడు ఎప్పుడో చర్చేవాడు వాళ్ళు ఏం వాకింగ్ చదువుతారు ఏం సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఏం బోధిస్తారు వాళ్ళకి వాళ్ళు ఏం గ్రహిస్తు థర్టీ వన్ థర్టీ వన్ అయిపోయింది కదా అలాగు నేను ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను ఇంకో మాట కూడా చెప్తు ఫస్ట్ ఒక యాజకుడు పోయిండు వాడు పట్టించుకోలేడు ఎవరిని అత్రూపకన పడిపోయిన వారిని పాపం ఏ స్థితిలో ఉన్నాడు కొను ఊపిరితోటి ఉండే చావడానికి సిద్ధంగా ఉన్నట్టే కదా మన పరిస్థితి ఏంది మన బాధ ఏంది అయ్యా నేను నీలాగా సేవ్ అంటే నిన్ను నిన్ను నన్ను మార్చుకోమని ప్రార్థన చేస్తాము కదా తోటివన్నీ ప్రేమించమని ప్రార్థన చేస్తాం అది అనుకుంటాం అట్లా అందరినీ ప్రేమించాలి సేవ చేయాలి అనుకుంటాము సేవ కాదు నువ్వు తోడెళ్తున్నావు ఫస్ట్ అక్కడ అక్కడ ఏం జరిగింది ఒక మనిషి పడిపోయింది అక్కడ ఆ మనిషిని నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావు ఆ మనిషితో ఎట్లా మాట్లాడుతున్నావు ఆ మనిషిని ఎట్లా ఓదార్స్తున్నావు దేవుని ప్రేమ నీళ్ళ ఉంటే నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఆటోమేటిక్ భావం ఏది సాయం గుణం వచ్చేస్తుంది నీకు అయితే అట్లే అట్లనే సేమ్ కూడా లేవి కూడా లేవి కూడా పోతున్నక్కడ త్రో పక్కన వెళ్చుండేను ఆయన కూడా ఏం పట్టించుకోలేడంట ఆ లేవిడు కూడా ఏం పట్టించుకోలే కోసం చూడండి ఇక్కడ దేవుని కోసం తెలియని వ్యక్తికి వెళ్తున్నక్కడ థర్టీ టూ సార్ థర్టీ అయితే ఒక సమరయుడు పోవచ్చు అతను వచ్చి పోయిన తోపక్క పోయినంట తోపక్కన వెళ్తూ ఆ పడిపోయిన మంచిని చూసిండట చూసి ఏం చేసండి చూడండి మీరు అసలు ప్రేమ ఈ యాచ గునుకున్న ప్రేమ ఈ ప్రేమ ఇక్కడ ఉన్నదా ఈయనకు సపరేట్ మన ప్రేమ ఉందా చూడండి మీరు అర్థమవుతుంది మీరు అన్ని ఇప్పుడు ఈ రోజున అన్ని ఇట్లా ఉంటారు తెలుసా ఫస్ట్ ఎదురు వానికి చేసే గురం ఉంటుంది తెలుసా అన్నిల దగ్గర మన దగ్గర ఉండదు ఎక్కడనో దేవిని వాకింగ్ తెలిసిన వాళ్ళు దేవి సతీగ్రహించిన వాళ్ళు సాయం చేసే గురువు ఉంటది కానీ అందరూ దొంగలే దొంగలే మొత్తం చదవరా థర్టీ త్రీ ఓకే అన్న అయితే ఒక సమయుడు ప్రయాణమైపోవచ్చు అతడి పడి ఉన్న చూసి వచ్చి వచ్చి చూచి అతని మీద జాలి పడి చూడండి జాలి ఉండాలి ఫస్ట్ మా దగ్గర బిడ్డల దగ్గర జాలి ఉంటే కదా ఆటోమేటిక్గా నీకు ఆటోమేటిక్ ఎల్పీస గురం వచ్చేస్తే జాలి ఉండాలి ఫస్ట్ మా ప్రభు ఎంత ఒప్పుకొట్టినోడు చూడండి ఆయన మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా ప్రాణం పెట్టేంత అవసరం వచ్చినాను కూడా ఎవరిని ఒక మాట అనలేడు నేను తప్పు చేయలే అనలేడు నేను తప్పు చేసినా అనలేడు ఎంతమంది కొట్టినా ఎంతమంది తిట్టినా ఏం చేసిండు గమ్మున ఉన్నాడు ముఖ్యంగా జాలి చూపించిన అందరి మీద జాలి చూపించే ఇక్కడ ఒక కూడా జాలి చూపిస్తుండే ఎవరి మీద తో ప్రకారడ్డ వారి మీద జాలి చూపించి ఏం చేస్తుండే చూడండి అతని దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహం తన వాహనం మీద ఎక్కించి తీసుకుని పోయి అతన్ని ఇక్కడ కట్ అయిపోయింది అన్న లేదు అతన్ని విమర్శించను అంటే అతను ఓదార్చిండి అనమాట పరామర్శించిండ అతను పరామర్శించడండి అంటే ఓదార్చిండి అతని బాధలో ఉన్న ఏ బాధలు ఉన్నాడు కదా దెబ్బలు పడితే బస్సు దెబ్బలు తాకి కొంత ఊపిరితోటి తన గాయం కట్టి అంట తనకి నూనె రాసి అంట నూనె కోసం మనం తెలుసు ఈ యొక్క తెలుసు కదా మరి ఏం చేసినట్ట తన హవానం ఎక్కించుకొని పోయిందంట ఆయన వాహనం మీద ఎవరి మీద సమాన వాహనం మీద ఎక్కించుకొని వెళ్ళి కదా మరి కట్లు కట్టి ఏం చేసినాన్ని పరామర్శించి అంటే బాధలను సరే ఏం కదా తక్కువైపోతాయిలే అది ఏదో రకంగా ఏం బాధ చెప్పిండో సమస్యలు చెప్పిండానికి అంటే ఇట్లా ఓదార్చిండవు కదా థర్టీ ఫైవ్ చదువురా ఓకేనా మరునాడు అతడు రెండు దినారం తీసి ఇతన్ని పరామర్శ అతడి అంటే తీసుకురావడమే పెద్ద గొప్ప ఆయనకి అక్కడ పడిన తోలక వెళ్ళి ఈయన ఏం చేసినా చూడండి తీసుకొచ్చి అంటే మర్యాదకి హెల్ప్ ఎవరికి దెబ్బలు తినడానికి ఎవరు సమరీయుడు కదా ఒక లేవిడు వెళ్ళినట్లనే ఒక యాజకుడు వెళ్ళినట్లని ఏం పట్టించుకోకుండా ఈయన చూడు దెబ్బలు తినవాడి ఇంటికి తీసుకురావడమైంది కదా అతనికి డబ్బులు చేయడం హెల్ప్ చేయడం చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది మీకు చదువుతారు నీవు ఇంకేమైనా నువ్వు ఖర్చు ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది అతనితో చెప్పి పోయాను ఎవరైనా చెప్తారా ఇట్లా ఒక అన్న చెప్తున్నా ఇట్లా దేవుని కోసం తెలియని చెప్తున్నా ఇట్లా నీకేమైనా ఖర్చు అయితే నాకు చెప్పు నేను మళ్ళీ ఇస్తాను అంటున్నా నేను మళ్ళీ నీకు ఇస్తా నేను ఇట్లా వెళ్ళిపోతా ఈ తోడు నుంచే పోతా నేను నీకు నేను మళ్ళీ ఇస్తా నువ్వు ఇంకా నీకేం అవసరం ఉందా చెప్పు ఇంకా నేను ఇస్తా నీకేం ఉన్నా నేను ఇస్తా ఎందుకంటే నా దగ్గర ఇచ్చిన గురం కాబట్టి ఆయనకు తెలిసి ఆటోమేటిక్గా ఆయనకు ఆ గుణం ఉంది కాబట్టి ఆయన ఇస్తా అంటుండే ఆయన గుణం లేకపోతే ఇస్తాడా తెలిసి ఆయన కూడా తెలిసి ఒక లేవిని లాగా కదా ఒక యాజగుని లాగా ఆయన కూడా గమనం వెళ్ళిపోతుండే కదా ఏమంటుండంట నేను ఇంకేమైనా అవసరం ఉంటే నీకు అని చెప్పేసి అంటుండి ఇక్కడ చదువు కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఎవరు పొరుగువాడాయనని నీకు తో ఇక్కడ ఒక మనిషిని చెప్తుండే ఇక్కడ మాటలు కదా కాగా ఈ దొంగల చేతిలో చిక్క చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను ఎవరు పొరుగువాడాయ్యుడు కదా ఒక లేవిడు తప్పుకొని వెళ్ళిపోయాడు ఒక యాజకుడు తప్పుకొని వెళ్ళిపోయాడు ఒక సమరడు ఏమంటారు కదా ఒక సమర్యుడు ఏం చేసిండంట దగ్గరికి అయ్యి అతని మీద దాలి జాలిపడి కదా అతని మీద జాలిపాడి ఏం చేసిండట చదువుతారు థర్టీ సెవెన్ అతడు అతని మీద జాలిన పడేవాడు జాలి పడిన వాడే అనేను అందుకు ఏసు నువ్వును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను నువ్వు కూడా ఇట్లా చేయాలా నువ్వు దేవుని పోలి నడుచుకోవాలంటే నువ్వు దేన్ని సేవ చేయాలంటే ఇక సమరకున్న గుణం మనందరికీ ఉండాల మొన్న ఒక బ్రదర్ నన్ను పైసలు అడిగింది అంటే ఆయన దగ్గర అన్ని పైసలు లేవు సపోజ్ నాతోటి అన్న తిన్నాడు నా దగ్గర అంటే నాతో పాటు కూర్చొని తిన్నాడు తిన్నాక ఆ పైసలు పైసలు ఏమైనా అవసరం ఉంటే ఈయనకి వస్తుంది మనకి ఆయన అంటే తానికి అడిగిన ఆయన పైసలు అన్నది తాగుడు బుద్ధి ఉంది వాళ్ళకి ఇప్పుడే తిన్నావు కదా అన్నము ఏమీ అవసరం లేదు మీ పైసలు అని చెప్పిన నేను కదా నా దగ్గర వంద రూపాయలు ఉంటాయి తెలుసా ఆయన కూడా వంద అవసరం ఆ రూపాయలు కూడా రెడీ అయిపోయినా అంటే నాకు మనసులో అనిపించింది ఇచ్చి తింటే ఆయన అవసరం ఆయన గుర్తి అయినది మనకి ఎందుకు అన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ నేను నేను వద్దులైనా తీసుకొని వేస్ట్గా ఖర్చు పెడతాడు కదా మన అంత అవసరం ఉంటే ఇస్తే బాగుండని చెప్పేసి నేను అనుకున్నా కదా ఇచ్చే గుణం ఉంటే దేవుడు ఎట్లా అని మనం దేవుడిని నమ్ముకున్నాము మన దేవుడు ఎట్లా జీవించిండో ఎట్లా కదా ఎవరి మీద నిందలేసిందా ఎవరి మీద ఎవరైనా అసహించకుండా కదా ఎన్ని అన్నా ఏం చేసినా ఎక్కడ కూడా ఎదురు మాట్లాడలేడు తెలుసా ఎదురు మాట్లాడకుండా ఏం చేసాడు అందరి మీద జాలి పడ్డాడంట కూడా అందరి ఉంటే నీకు సాయం చేసే గుణం ఉంటే ఆటోమేటిక్ దేవుడిని ఇస్తూనే ఉంటాడు కదా ముఖ్యంగా మన సేవ విషయాలు మాత్రం మనం అందరి అందరూ క్లియర్ చేస్తాం మనందరం కానీ కొంతమంది ఉన్నారు ఇక్కడ కదా అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ భూమి మీద వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతుంది కదా వాళ్ళందరూ మారాలని మనం అందరం ప్రార్థన చేయాలా నిర్ణయం చెప్తుండే విశ్వకు కదా దేవుడి ఒక వాక్యం తీసుకెయిన్ ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం నేను చేస్తాను మహాపరిషుదుడా మహోన్నతుడా ఏసయ్యా కనిక్రమ తండ్రి కృప కలిగిన దేవ అధిపతి అయిన నాయన నీకు వందనాలు ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం అంతా కాచీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రములు కంటి పాప వల్లే కాచీ ఈ యొక్క దినము నీ నూతన కృప మమ్మల్ని సజీవలు లెక్కలో ఉంచినా వేసయ్య నీకు వందనాలు స్థుతులు సమస్త మహిమ గణతా ప్రభావములు ఏసయ్యా నీకే వివేగములు కలుగును గాక నా తండ్రి ప్రభా నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమని అందారు ప్రభా నాయన వాక్యం మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి త్రోవ పక్కన ఒకటి పడిపోతే తండ్రి అక్కడ దేవుని సేవ చేసే యాజకుడు వెళ్ళినా కానీ పట్టించుకోలేదు ప్రభా తండ్రి అలాగే ప్రభాతండ్రి లేవీడు వెళ్ళినా కానీ పట్టించుకోలేదు ప్రభా కానీ ఒక అన్యుడు వెళ్ళాడు ప్రభా సమరుడు కానీ అతని పట్ల అతనికి జాలి కలిగింది ప్రభా తండ్రి కాబట్టి తండ్రి నా ప్రభా ముగ్గురిలో ఎవరు శ్రేష్టమైన మీరు నాయన సమరుయుడు చెప్పారు కాబట్టి తండ్రి మేము కూడా ప్రభా తండ్రి క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమ అంటే ప్రభా ఎదుటి పట్ల జాలి కనిపించాలా ఎదుటి వారికి సహాయం చేయాలా ప్రభా తండ్రి ఎదుటి వారి శ్రమల్లో ఎదుటి కష్టాల్లో ప్రభా ఆయన మేము వాళ్ళకి అండగా ఉండాలా అదే క్రీస్తు కలిగిన మనసు క్రీస్తు కలిగిన ప్రేమ కాబట్టి తండ్రి ఈ రోజు ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు కాబట్టి తండ్రి ఈ వాక్యం ప్రభా మేము స్వీకరించినా తండ్రి మేము కూడా జాలిపడే రీతిగా మమ్మల్ని మేము కూడా జాలిపడే ఇతరులకు సహాయం చేసే మనసు మాకు దయచే ప్రభా తండ్రి అలాగే ప్రభా ఎంతోమంది ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా ఈ లోకంలో నా తండ్రి ఎంతోమంది ఐసీయులో ఆక్సిజన్ లేక బెడ్స్ మీద ఉన్నారు ప్రభా తండ్రి నాయన మెడిసిన్ కూడా ట్రీట్మెంట్ చేసుకుని లేని పరిస్థితులు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల మీ కృప చూపించండి ప్రభా నాయన మీ ఆదరణ చూపించండి ప్రభా మీ కణకిరం చూపించి నాయన ఆ కలవరిశిలో మీరు పొందిన గామిల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి తండ్రి నాయన తండ్రి ఈ లోకంలో ప్రభ ఎటు చూసినా మృత్యుఘోషం మరణకొండ ప్రభా తండ్రి ఎటు చూసినా వేదనా రోదంతో ప్రభా ఎంతోమంది మా ప్రియులున్నారు ప్రభా తండ్రి నా ప్రభాత తండ్రి ఎవరైతే ప్రభా బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి నాయనా తండ్రి భార్యలను భర్తలని ప్రభాతండ్రి అలాగే వాళ్ళ స్నేహితులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్నారో ప్రభాత తండ్రి వాళ్ళందరికీ ప్రభా వేస్తాయ్యా బతికినంత కాలం మీరే సదాకాలం తోడయండి వాళ్ళని నడిపించను గాక హెలుయ్యా తండ్రి ఇదిగో ప్రభా ఎంతో మంది పాస్టర్లు ప్రభాతండ్రి ఎంతో మంది సభ్యులు ఉన్నారు ప్రభా తండ్రి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా నేను వాళ్ళందరూ ప్రభా నైనా తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా వాళ్ళకి స్వస్థత ఇచ్చేయండి ప్రభా అవును ప్రభా ఈ యొక్క తెగులు ప్రభాతండి మీరు ఆమోదించినారు ప్రభా తండ్రి ఇది మీ ఉగ్రత కాబట్టి తండ్రి దీన్ని ఆయన గద్దించే అధికారం మీరు ఎవరు మాకు కాబట్టి ఏసయ్యా నువ్వే దానిని గద్దించిన కాక నిలుయా తండ్రి అలాగే ప్రభా తండ్రి నా ప్రభా ఎస్ అయ్యా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా నాయన ప్రతి ఒక్కరు ప్రభా మిల్కిసేద క్రమంలోకి రావాలా ప్రభా తండ్రి ఎందుకంటే ఎస్ఐ ఆ క్రమంలో మీరున్నారు ప్రభా ఎస్ అయ్యా తండ్రి కాబట్టి ఆ క్రమములో ఉంటే ఎదుటివారి పట్ల జాలి కలుగుతుంది ప్రభా ఎదుటి సహాయం చేయాలనే మనసు కలుగుతుంది ప్రభా ఎదుటి పట్ల నాయన శత్రువుల పట్ల అన్ని ప్రభా మీరు ఏవైతే ప్రభా నాయన మీరు చెప్పినరో ప్రతిదీ ఆ క్రమంలో చేస్తారు ప్రభా లేవి క్రమంలో ఉంటే ప్రభా చేయలేరు ఎందుకంటే నా తండ్రి లేవి క్రమంలో తీసుకోవడమే కానీ గుణం ఉండదు ప్రభా కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నాయన లేవి క్రమం నుంచి మిల్కి సేద క్రమంలోకి రావాలా ప్రభా నాయనా మీరే నాయన తండ్రి వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు ఇప్పండి ప్రభా తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళ కఠినమైన హృదయం తీసివేసి నాయన మీ హృదయం దయచేయండి ప్రభా అలాగే ప్రభాత తండ్రి హునాస్మస్ బ్రదర్ వాళ్ళ తండ్రి వాళ్ళ ఆ సిస్టర్ గురించి ప్రభా అలాగే వాళ్ళ కూతురు కొడుకు గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభాతండ్రి ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతండ్రి మీరే వాళ్ళ పట్ల నాయన మీ కణిక్రమం మీ ఆదరణ చూపించి ఆ కలవరిశిలులో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి అలాగే ప్రభా భార్గవి సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా సీరియస్ కండిషన్ అంట ప్రభాత తండ్రి అవును ప్రభా హాస్పిటల్లో ఉంది ప్రభాతండ్రి నాయన మీరే ముట్టండి తాకండి నాయన మీరు పొందిన గాయముల ద్వారా ఆమెకు స్వస్థ దయచండి అలాగే మమతా సిస్టర్ అంట ప్రభాత తండ్రి నాయన భర్త కూడా ఆమెను వదిలిపెట్టిపోయింది ప్రభా ఆమెకి డయాబెటీస్ ఉందని అవును ప్రభా ఈ లోకంలో ఎవరు అనాథలు కాదు ప్రభాతండ్రి ఎందుకంటే తల్లి మరిచినా తండ్రి మరిచినా నువ్వు మరవ ప్రభా కాబట్టి లోకం విడిచిపెట్టినా నా తండ్రి వాళ్ళకి మీరే తల్లి తండ్రి కాబట్టి లోకంలో ఎవరు అనాథలు కాదు ప్రభాతండ్రి ఎందుకంటే మీరు వాళ్ళకు తోడున్నారు కాబట్టి జీవం కలిగిన దేవుడు నువ్వు వాళ్ళ పక్షాన్ని ఉన్నావు కాబట్టి వాళ్ళ అనాథలకు కాదు ప్రభాతండ్రి ఇదిగో ప్రభా సిస్టర్ ప్రభా తండ్రి అందరూ నాయన విడిచిపెట్టి ప్రభా ఆమెను ఒక్కదాన్ని హాస్పిటల్లో వెళ్ళిపోయినారు ప్రభా తండ్రి తన భర్త కూడా విడిచిపెట్టిపోయింది ప్రభా నాయన భర్తలో మీ యొక్క గద్దింపు కలగాల ప్రభా తనకి మారు మనసు రావాలా తన భార్య దగ్గరికి రావాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా భార్య ఏదైతే పరిస్థితులు ఉందో భార్యకి సేవ చేయాలా ప్రభా తండ్రి అలాగే ఆ సిస్టర్కున్న డయాబెటీస్ని ప్రభా మీ ఏసుక్రిస్తు పరిశుద్ధ నామంలో ఆమెకి స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా తండ్రి నాయన ఆ సిస్టర్కి ప్రభా ఈ కోవిడ్ వచ్చింది కాబట్టి తండ్రి మీరే ముట్టి తాకి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి తండ్రి ప్రభా నాయన గొప్ప దేవాల రాజులకు రాజా ప్రభులకు ప్రభానైనా మీ యొక్క మాటతోనే ప్రభా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తమైన పరలోకం అందు ఉన్న నా ఎస్ఐ అన్నికే వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభాతం కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ ని ప్రభాతం వాళ్ళ పిల్లలు కానీ బంధువులు కానీ రక్త సంబంధికులు అందరినీ ప్రభా మీరే ప్రొటెక్షన్ దయచండి ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడండి ప్రభాతండి అవును ప్రభా ప్రతి దినం ప్రభా నాలో మాలో ఏం బలహీనతలు ఉన్నాయో ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రభా మేము నడుచుకోవాలా ఏ రీతిగా మెలగాల ప్రభా తండ్రి ప్రతి దినం మీరు ప్రతి ఒక్క దాసుల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్నారు ప్రభా ఈ అంత్యకాలాల్లో ప్రభా ఎందుకంటే మీ యొక్క పెండ్లిందికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ఆహ్వానించినారు ప్రభా తండ్రి కాబట్టే ప్రభా మీరు మమ్మల్ని ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రభా కాబట్టి నాయన దీని నుంచి మేము తప్పించుకోవడానికి వీల్లేదు ప్రభా ఆ యొక్క పెండ్లి పత్రికలు పట్టుకొని ప్రభా మేము వెళ్ళాలా ప్రభా ఎందుకంటే కోత కోసేది కొంచెమే ఉన్నారు ప్రభా పనివారు కాబట్టి ప్రభావ మేము వెళ్ళాలా ఆ వ్యవసాయం చేయాలా ప్రభా నాయన ఆత్మల భారంపై మేము ప్రయాసపడాలా ప్రభా మా గ్రూప్ లో ప్రభా మీరు ఇంత రీతిగా మాతో దినదినం మాట్లాడి మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు మీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం ప్రభా నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగయుగములు కలుగునుగా కాహాలెలుయ అలాగే చంద్రశేఖరం అన్న ప్రభకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయనా ఇంకా ప్రభా నాయన మీకు ఆత్మీయ లొతులో తీసుకెళ్ళిన ఆయన ఇంకా మీరు ఏమైతే మర్మాలు ఉన్నాయో ప్రభా ప్రతిదీ మాకు ప్రవచించాలా దాన్ని మేము స్వీకరించి పాటించి మేము కూడా ప్రకటించాలా మేము కూడా అన్నలాగా ఆ రీతిగా ప్రయాసపడాలా ప్రభా ప్రతిదీ మేము కూడా నాయన నీలో వెతకాలా ప్రభాతం అవును ప్రభా వెతికేవాడి ఖచ్చితంగా నువ్వు చూపిస్తూ అవుతావ్రీ కాబట్టి ఆ ప్రయాసం మాలో కూడా కలిగించి ప్రభాతం అన్న కుటుంబం చుట్టూ మీ ప్రొటెక్షన్ దయచేయండి ప్రభాతం సిస్టర్స్ని అలాగే పిల్లల్ని ప్రతి ఒక్క అన్నదమ్ముల్ని ప్రతి ఒక్కని మీరే ప్రొటెక్షన్ దయచేయండి ప్రభా నాయనా తండ్రి వాళ్ళకి మీరే తోడ ఉండండి ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తూ నా తండ్రి యొక్క మధ్యాహ్నం సమయంలో మీ స్వరం వినిపించి నాయన స్వరం వినే ధన్యులుగా మమ్మల్ని మార్చి నాయనా తండ్రి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరుస్తూ మేము కూడా అనేకులను సిద్ధపరుస్తూ ఉండేలా చేయమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్యా స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోనతుడకు దేవ మహిమ స్వరూపకు తండీ కృప మైనా నీకు వందాలిసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావ మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్న ఈ ఉదయం నుంచి ఈ సమయం వరకు ప్రభావం మమ్మల్ని ఎంతగానో కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారైనా ప్రతి దినం ప్రభావ మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రహిస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారనైనా మరేలాగా ప్రభా మీ పాదాలు చెంత చేరి ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించలేలాగన మీకు స్వరం విని మీ సత్యని గ్రహించి దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించలాగన మీరే మాకు సహాయ కలిగిం నడిపించిన నీకు వందాలి ప్రభా నీకే స్తోత్రం నీకే కృతజ్ఞతలైన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహా ఈశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగాక హలలీయ నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సంధికు దేవా మీరు వాక్యంధ్ర మాతో మాట్లాడిన ప్రభావ గొప్ప దేవా నీకు వందాలేసయ్య అక్క సమరయుడు ప్రభావ అన్యుడు ప్రభావ వాడికి ఏం తెలియదు ప్రభా అయినా కానీ ప్రభా అక అక్కడ ఆ వ్యక్తి పట్ల ప్రవ ఆయన ప్రేమ చూపించింది ప్రభా ఆయన ఆయస్సు ప్రభావ కానీ లేవిడేయండి ఆచుకుడు వేయండి ప్రభావ ఆ రీతిగా చేస్తలేరు ప్రభా కానీ ప్రభా పక్క చూసి చూసి చూడట్టు వెళ్ళిపోయింది వాళ్ళ మనసు ఏ రీతిగా ఉందో అది గ్రహించగలుగుతున్నాం ప్రభా ఒక సమరుడు ప్రభావ ముక్కు ముఖం తెలియని ఆ వ్యక్తి ఎరుసల నుంచే బయటకు వెళ్ళిండి ప్రభావ నా తన ఇరుశలం అంటే ప్రభా నైనా ఏస మీ బిడ్డలకు సాదుష్యం ప్రభావ కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళని ప్రభావ మీ బిడ్డలే కానీ ప్రేమ చూపించాలా సహోదరుడు తప్పిపోండి అని కానీ లేవిడు ఆ రీతి చేయలేకపోయినాడు కానీ అల్లుడు చేస్తుంది ప్రభా రీతిగా కాబట్టి ప్రభా ఆ సమర్యుడు ప్రభావ తను ఎంతగానో ప్రభా తన వాహనం ఎక్కించుకొని ప్రవా అక్కడ వెళ్ళిండు ప్రభా హాస్పిటల్ అడ్మిట్ చేసిండు ప్రభా కానీ ప్రభా ఆ వ్యక్తి కూడా ప్రభావ నా తన్ని వెళ్ళిపోయింది అడ్మిట్ చేసి కానీ నైనా ఓ ప్రభావ మళ్ళీ ఏదైనా తక్కువైతే నెక్కిస్తా అన్నప్పుడు ప్రభా ఈ రోజుల్లో ప్రభా న తను ఎంతో మంది ప్రభావ అడ్మిట్ చేసిపోతే నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో మాకు తెలియదు తీసుకెళ్ళని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ ఆ పూటకాలు వద్ద ఆ వ్యక్తి కూడా ప్రభా ఆ మాట్లాడలేదు ప్రభా అంటే ఒక సాయం చేస్తే ప్రభావ మీ కృప ఏ రీతిగా ఉంటుంది అదే ఆ బిడ కూడా మీకు కనికరం చూపిస్తారు ప్రభావ నైనా ఇస్తూ ప్రభ నీకు వందలు ప్రాభ ఇచ్చే హృదయం ఉంటే ప్రభావ ప్ర హృదయాన్ని మీరు మార్చే దేవుడు ప్రభావ నీకు వందా ప్రభావ అంత శ్రద్ధ తీసుకున్నాడు ఆ సమరయుడు ప్రభావ గొప్ప దేవ కావలి వాడు ప్రభా సమరయుడు అంటే ప్రభా సత్యం మీరు మాకు కాబట్టి మమ్మల్ని లోకంలో కావులు వాళ్ళకి పెట్టినారు కాబట్టి ప్రభ గొప్ప జనం మీరు కావులు కాసే వాళ్ళగా ఉండాలా ప్రభావ ఓ దేవ ఎంతో మంది శ్రమలు పాలవుతున్నారు మేము పరమశించాలా వాళ్ళకు ఉపశమనం ఆయన మేము సహాయపడాలా నీకులకు ప్రభావ ఆనాది పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఇసు ప్రభావ వాళ్ళందరికీ మేము గొప్ప దేవానికి వందాలకు మెల్కి సెది ఒక మీరు మమ్మల్ని తీసుకొచ్చినారు దానికి మార్గం చూపించినారు అది ఇరుకు మార్గం అయినా కానీ ప్రభావ మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మేము దాంట్లో వెళ్ళిపోతున్నాం ప్రభ మాలో ఎలాంటి భారాలు పెట్టుకోకుండా ప్రభావ మేము ఆ మార్గంలో మేము ముందుకు పోయి బిడ్డలుగా తయారు మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ ఓ ప్రభ న తండ సమరయుడు ప్రభా అయితే చేసిన ప్రభ వాకిందా మీరు మాతో మాట్లాడిన ప్రభ నీకు వన్ అది కూడా మేము చేయాలా ప్రభావ ఎందుకంటే ఇది టైం ప్రభావ ఎన్నో పర్యాల నుంచి మీరు మాకు ఆ మాట్లాడుతున్నారు ప్రభా నైనా ఇసు ప్రభావ ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక అగ్ని విషయంలో ధర్మశాసనం పాటించిన వాళ్ళు కాదని యాకోప్రాసిన పత్రికలు రాయబడింది ప్రభా కాబట్టి మేము ఓ ప్రభ కాగ్ఞం ఉల్లంఘించినా కానీ ప్రభా మేము మీ వాక్యాన్ని సత్యాన్ని పాటించినట్టే ప్రభా ఏ వాక్య కాబట్టి మేము ఆ రీతి ఉండకున్న ప్రభా దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాన్ని మా జీవితంలో అవలంబు ప్రకటించే బిడ్డలుగా దాన్ని అమలు పంచుకుని క్రియరూపంగా అది చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం మీకు నూతనమైన పరిశుభా ఆత్మ నడిపింపు ఒక నిత్యం అనుగరించండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ఎక్కడికి వెళ్ళాలో ప్రభావ మార్గం చూపించి నడిపించండి ప్రభావ మీ కృపలు మమ్మల్ని అందరినీ బలపచ్చండి నా దేవానికి వర్ణాలి ప్రభ భయంకరమైన శ్రమల కాలంలో ఉంటుంది కదా నైనా ఈసు ప్రవ చీకటి కాలం ప్రభాన కానీ మీ వెలుగు ఎప్పుడు మా పైన ప్రకాశిస్తూనే ఉంది ప్రభావ అనేకులు ప్రభావ అది గ్రహించలేని స్థితిలో ఉండగా ప్రభావ పత్తి బిడ్డ ఆత్మీయతలు ఇప్పండి సత్యని గ్రహించి మీ వెలుగు దగ్గర పరిగెత్తుకొని రావాలా ప్రభావ అనేకులనైనా అనేకుల ప్రభావ మీ చెతో మీరు నడిపించాలా రాబోయే దినాలు ప్రభావ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలంటే సిద్ధపాటు మీరు మమ్మల్ని చేస్తున్నందుకు వందా ప్రభావ ఓ దేవా అంతే దేవా నీకు వందల ప్రభ ఎంతో మంది నశించిపోతున్నారు గొప్ప జనవంత శ్రమలు పాలవుతున్నారు కనికరించండి కృప చూపించాలి అందరి సత్యన్ని గ్రహించలాగిన మీకు పర్శుదాత్మ అభిషేకం ప్రతి సంఘాన్ని కనికరించండి ఓ ప్రభ నా తని పత్తి కాంగ్రిగేషన్ మీరు లేవనైతను నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకొని శివులు అభిషేకించి వాడుకోండి ఆయన విజృంభించి ప్రభ సంఘం ప్రభ ఆయన సువార్థ ప్రకటించాల ప్రభ గొప్ప ఉదయం తీసుకురామని ప్రార్థిష్టమైన గొప్ప దేవ పత్తి సంఘాన్ని ప్రవ సత్యాన్ని గ్రహించలాగిన వాళ్ళ ఆత్మనేతలు గుడితనం తొలగించినైనా ఇప్పుడైనా ప్రవ మేల్కొనలాగిన ప్రభ మీరు వారిపైన మీరు ప్రకాశించండి ఇసు ప్రభావ నేను ఐసు ప్రభు నా తన్ని నీకు వందాలి సయ్య గొప్ప దేవ వాక్యంద్ర మాట నీకు వంద ప్రవ్వ ఆయన కేవీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ మీరు తాకండి ప్రభావ మీరు బలపరచండి నూతన అభిషేకం దయచే మేము ప్రార్థిష్టం ప్రతి మీరు బలపరచండి ఓ ప్రభావ ఇంకా మీ సత్యం ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయడం ప్రార్థిష్టం ప్రతి కుటుంబాల చుట్టు పిల్లల చుట్టి అగ్నిగం చేసి మేము దృష్టించి మీరు కాపాడండి వైరస్ బయని పడుకొని మీరు కాపాడండి మీ ప్రొటెక్షన్ మీ కాపుదని దినండి మా మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తున్నారు ప్రభా మా పానాన్ని ఆరోగ్యాన్ని దీవిస్తున్నారు ప్రభావ ఆశీర్వదం ఇస్తున్నారు ప్రభావ నీకు వందల ఆ వాగ్దాన్ని మేము పట్టుకో మేము మధ్యలో ఎలాంటి అనారోగ్యం ఉండడానికి వీలేదేసి ప్రభావ నీ పాలంలో ఎలాంటి రోగం ఉండడానికి వీలేదని మోసతో మాట్లాడిన ప్రభ మీలో మేము దాచబడినం ప్రభావ తండ్రి నీకు వందాలేసే ప్రభావ నా దేవానికి వందాలి ప్రభావ అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం ఏసు క్రీస్తుల దేవ మీరే సాయపడని ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ తన్ని స్వస్థత పొందాలా అందరి జీవితాల్లో ప్రభావ మీరు అద్భుతాలు చేకూర్చుమని ప్రార్థిస్తాం అయినా తన ఏసు ప్రభావ తన మార్గం ముట్టండి ఈసూ ప్రభావ బిడ్డ ఎంతకన్నా సీరియస్ కండిషన్ ఉంటుంది ప్రభావ ఎవరో తెలీదు ప్రభావ మెసేజ్ పెట్టిన ప్రభావ మేము ప్రార్థన చేస్తాం మీ నామం బట్టి ప్రభ నా తన బిడ్డ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మీ జీవంతో నింపండి ప్రతి శోధన కొట్టివెండి ప్రభుతి మరణాన్ని ఏసున్న గద్దిస్తున్న వెళ్ళిపోస్తాయి తన బిడ్డ ముట్టానికి విలేదు ఏసుక్రీస్తున్న నీకు ఆజ్ఞాపిస్తున్నాను అప్పుడు సంపూర్ణ జీవంతో నింపని ప్రభావ మీ జీవ నింపని ప్రభావ నా దేవా మీరే స్వస్థపచ్చ కుటుంబం రక్షించుకోమని ప్రార్థిష్టం నైనా అరేది మమతా ముట్టండి ఏసు మీ కృపలో బయట జ్ఞాపకం చేసుకొని భర్త విడిచిపెట్టిన ప్రభావ ప్రేమించి పెళ్లి చేస్తున్నారు దంపతులు ప్రభావ కానీ ప్రభా అతను ఆ డయాబెటిస్ అని తెలిసినాక ప్రవా అతను విడిచిపెట్టిన ప్రభావ బహుభారం బహు పేదవాళ్ళ గొప్పదేవా ఆ స్థితిలో ఉంటుంది కదా ప్రభావ మాకు నా తను మాకు ప్రార్థన చేసిన వాళ్ళు ప్రభావ చీస్టర్ చెప్పింది ప్రభావ వాళ్ళకి మేము సహాయపడుతున్నాం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ప్రభావ నా తను అది త్వరగా రికవర్ కావాలా ప్రభా బిల్లలు మేము పరామర్శించాలా వాళ్ళకి మేము సహాయపడాలా ప్రభావ ఎందుకంటే మాకు ఆ విధాలు మేము చూపించినారు ప్రభావ నీకు అందాలి ఇంకా ఎంతో మంది ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళందరినీ మేము ఆదుకోవాలా ప్రభావ ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అది మేము ఇతరులకు ప్రభావ పంచుకున్న వారి లాగా మీ ఉండేలాగా సహాయపడండి గొప్ప దేవా నా ప్రభావ నీకు వందాలి ఎంతో ప్రభు ఈ క్షణం మరణ పడకలో పడినారు ప్రభా వైరస్తోని ప్రభావ కుట్టుమిట్లు ఆడుతున్నారు ఐసీలో ప్రతి ఒ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయం ప్రభావ ఏసుకరిస్తున్నా మన ప్రభావ మీరు ముట్టండి ప్రభావ మీరు స్వస్థపర్చండి ఆ వైరస్ మీరు గద్దించండి ప్రభే ఓ దేవా ఏసు ప్రభావ అది విడిచిపెట్టి పోవాలా మనుషులు విడుదల పొందాలా దాన్ని ప్రార్థన చేసి మీరు స్వస్థపరుస్తున్నారు ఎంతో మందిని స్వస్థపరిచినారు ప్రభావ అద్భుతాలు జరుగుతున్నాయి అన్ని ఫార్మర్ అయిపోతున్నాయి ప్రభావ ప్రార్థన ద్వారా గొప్ప దేవా నీకు వందాలి ఒక పవర్ మీరు మాకు ఇచ్చినారు గిఫ్ట్స్ మీరు మాకు ఇచ్చినారు నేను సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రభావా అది మీ మహిమ కొరకు మేము వాడుకోవాలా నేను మహిమపరాలా ఆ ప్రాక్టీస్ లో మేము అవయవాలతో ఆ ఏ అనారోగ్యం దాంతో మేము మాట్లాడాలా దాన్ని గద్దిస్తుంది వెళ్ళిపోతుంది ప్రభావ ప్రాబ్లం ఎక్కడుందో ప్రభావ దాన్ని మేము కనిపెట్టాలా ఓదే దాన్ని బట్టి ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతుంది ప్రభావ స్వస్థ కలుగుతుంది రివర్స్ కావాల్సిందే అది రెస్టోర్ కావాల్సిందే ఏ సుక్రీస్తున్నాడో ఆ విధానాలు మేము మాకు చూపించినారు మేము పాటిస్తున్నాం విజయం ఇస్తున్నారు నీకు వందాలి ప్రభావ గొప్ప దేవనాథాన్ని నీకు వందాలి ప్రభావ మీరు అక్కడ తొరుగుంది మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా దేవ మీరే సహాయపడండి సందర్శకం ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దేయండి ఇంకా ప్రభావ మీ జ్ఞానంతో నింపండి మీ సముచితమైన జ్ఞానంతో ఇంకా నింపండి అనేక మంది విషయాలు బయలుపరచండు ఓ ప్రవ జఫనత ఫనీ అంటే ప్రభావ రహస్య బయట తీసుకొచ్చిన వాడు ప్రభావీ వాక్యం మీ ద్వారా మీరు మాతో మాట్లాడినారు కొంతకాలం గురించి ప్రభావ జోసఫ్ గురించి ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచినారు అసనత జోసఫ్ల గురించి ప్రభా అసత్యం ప్రవణ తండి ఏసు ప్రావ ఆ రీతిక ప్రభావ సంఘం ఈరోజు ఆ రీతి ఎంతో బాగుండే ప్రభావ కానీ ఆ రీతి లేదు ప్రభా కాబట్టి ప్రవణ తండీ అనేకమైన మరుగు విషయాలను ప్రభావ మీరు బయట తీసుకొస్తున్నాం మీ బిడ్డలు దాన్ని బట్టి నీకు అన్న ప్రవా అన్న మీరు దీవించి ఇంకా ఆశ్రదించండి ఇంకా అనేక మనుషులు బయలుపరచండి అన్న చుట్టూ అగ్ని కంచేసి మీ దూతలు కాదు అని గురించి మీ ప్రొటక్షన్ ఇంటి చుట్టూ ఎన్ని ప్రభావ పిల్లల చుట్టు మీకు కంచిన దృష్టి మీరు కాపాడండి మీ ప్రొటక్షన్ మీ కాదు అని గురించండి ఓ ప్రవణతను వ్యాక్సిన్స్ మీరు కాపాడు వైరస్ నుంచి మీరు కాపాడడం మీ కృపలో భద్రపరచుకొని బంధువులంతా మీరు ఆశ్రవించండి కేబీబీ గ్రూప్లో ఉన్న బంధువులు కూడా మీరు ముట్టండి ప్రభావ మీరు ఆశ్రవదించండి ఇంకా ఎంతో మంది ప్రభావ కొత్త వాళ్ళు యాడ్తుంటారు ప్రభావ మెర్శీస్ ఇస్తారు కానీ మీరు బలపరిచి స్థిరపరిచి ఓ ప్రవణత విశేషమైన సేవ మేము అందరం చేయాలన్న మమ్మల్ని అందరూ అభిషేకించి వాడుకొని ప్రతి చోట మీకు శాసన పెట్టుకుని నామానికి మేమే తెచ్చుకోమని త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధ తండ్రి మీకు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడండి మీకు ఎంతో వదనాలైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావిని మీకు మీ సాహసంలో సమయం గడిపే మీరు మాకు మీ సన్నిధుల కూర్చొని మీ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశాన్ని మీరు మాకు మీకు ఎంతో వదనాలు ప్రభావం ఓ నైనా తిన్నమలి ఈ యొక్క శ్రమాల కాలంలో మేము ఉంటుండగా తర్వాత మీరే మా ఒక పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం లక్ష నలభై నాలుగు వేల మందిని ఈ క్షణంలో ప్రభావ లక్ష వేల మంది సేవ చేయకపోతే ప్రభా ఇక శ్రమ ఓ ప్రభా విజృంభిస్తుంది తండ్రి సైతాన్ని ప్రతి దశలో కొట్టుకుంటూ వస్తున్నాడు ప్రభావ పాస్టాలను ప్రార్థన చేయలేకుండా సంఘాల ఆరాధన లేకుండా ప్రభావ ప్రతి సగంలో వాడకుంటున్నాడు కానీ ప్రభావ మీరు మాకు అవకాశం ఇంటర్నెట్ ద్వారా మిమ్మల్ని సృష్టించలాగిన మీరు కనపరచలాగా ప్రార్థించలేగనా అవును ప్రభా ఇది ప్రతి సంఘం గుర్తించి ప్రతి సేవకుడు గుర్తించి చేసుకోవడా మిమ్మల్ని మహింపరచలేనా సైతాన్ని వడగొట్టాల ఈ క్షణం ప్రభావ ప్రకృతి చాచని కూడా కొడుతున్నాడు ప్రభావ మనుషులని లేకపోతే మళ్ళీ తెగుళ్లతోనే తన మళ్ళీ మందులతోనే వాడు వైరస్ కంటే మనుషులు మందులతోనే చనిపోతున్నారు ప్రభావ భయంకరంగా డాక్టర్ల నిర్లక్ష్యం వలన ప్రభావ డాక్టర్లు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు తెలియకుండా ఏదంటే మందులు ఇచ్చి వాళ్ళు మనుషులని గోప్రవర్తన మళ్ళీ మరణానికి నడిపిస్తున్నారు ప్రభావ సైతన్ చేతులలో వాళ్ళు కొన్ని సాధకములుగా వాడబడుతున్నారనైనా వాళ్ళు వాళ్ళు కనిపరించండి వారి పట్ల తనిఖీలను చూపించండి వారిని క్షమించండి వారికి తెలియదు ప్రభావ అంతు వాళ్ళకి ఏ రీతిగా ట్రీట్ చేయాలని పేషెంట్స్ నిస్సాయత స్థితిలో వాళ్ళు మీరీ మళ్ళీ జ్ఞానం ఏ రీతిగా మనుషులను ట్రీట్ చేయాలన్నా వాళ్ళకి ఆ జ్ఞానం అనుగ్రించండి మనం చదువుకునే అన్ని విఫలం అయిపోయినట్లా ఈ లోపల చదువు ఇప్పుడు మీ జ్ఞానం అనుగ్రహించి వాళ్ళకి మళ్ళీ పేషెంట్స్ కి ట్రీట్ చేయాలన్నా సహాయపడండి ఇప్పుడు నర్సెస్ కి జ్ఞానం మీ యొక్క సో వాళ్ళని ప్రకటించి మనుషులని మళ్ళీ మీ సంగతి నడిపించే సేవకులుగా నర్సులను చేయండి ఇందులో మీ వాళ్ళకి నర్సింగ్ జాబ్ ఇచ్చి అనిపిస్తుంది అది వాళ్ళు గ్రహించలాగిన సహాయపడమని తండ్రి ఫార్మసిటికల్ కంపెనీస్ విజృంభించి తర్వాత మనుషులు తోచుకుంటుండగా వారికి తర్మల్ని క్షమించండి తండ్రి వాళ్ళు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభావ వాళ్ళ తర్వాల్ ప్రేమ జాలి గుర్తించండి తర్వాత మెడిసిన్స్ తన చీఫ్ గా అనుగ్రహించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం మళ్ళీ దేశాధికారులకు జ్ఞానం అనుగ్రహించండి ఏం తోస్తలేదు వాళ్ళకు కూడా ఏం చేయాలను మీ యొక్క దయచేసి వాళ్ళు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి దశల తన మళ్ళీ అధికారుల తన మీద మాట్లాడండి డాక్టర్స్ తను మాట్లాడండి మినిస్టర్స్ తో మాట్లాడండి పొలిటీషియన్స్ తను మాట్లాడండి కలిసి ఈ దేశానికి తన మళ్ళీ మీ కొరకు కాపాడుకున్నారని నడిపించి మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం మధ్యాహ్న సమరణ ప్రభావ మేము రక్షించుకోండి నశించుకోకుండా వారి ఆత్మలను కాపాడండి కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి ప్రభావ బిడలను అనుసరించండి అన్నదైన పిల్లలకి మీరే తల్లిలాగా తల్లిలాగా నడిపించండి భర్తలు ఉగబట్టుకున్న వారికి మీరే నడిపించండి ప్రభావం భర్తని పారిలో పోగొట్టుకున్న వారికి మీరే మన ఆధారపడి నడిపించండి ప్రవేశం ఇటువంటి పిల్ల తగ్గి ఎప్పుడు లేని ప్రభుత్వం లేదా పిల్లల్ని ఒక సాక్ష్యం మేము వాక్యం మేము చదివాం ప్రభావం మా కాలంలో నెరవేరుతుంది ప్రభావం లేదా ఉంది కానీ ప్రభావం మీరు ప్రతి దశలో మనం ఒక అవకాశం ఇచ్చినాక విడిచిపెట్టుకున్న అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పుడు దుఃఖపడుతుందా లేదు వారి పట్ల తర్మలు క్షమనం మనం కలిగిం లాగా నమ్మకాలనిపించండి మేము మరి క్షమించాలి ప్రేమించాలా ఆదరించాలా ఎవరు పక్కన ఆదరించాలి మీరేమారు లేచడి మేము ముందుకు పోవాలి మంచి సమరాన్ని లాగా ప్రవ్వ ఓప్రవీ మేము అనేక మీ యొక్క నీతి శివార్లను ప్రకటించాలా ఆదరణ కల్పించాలా మీకే సాక్ష్యం ఏమి పెట్టుకుని మేము ఆనందం ఏ సుక్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ కృపడం మీకు వందనాలు ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి రాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపు మీరు బంధించిన ప్రభావ మీ కృపలో మీ కనికరం దేవ ప్రతి చేసుకొని రాజా ఈ వైరస్ బాడిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభావ కలగాల ప్రభావత పొందిన ప్రతి ఒక్క బిడ్డంలో రక్షణ మార్గం రావాల ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా దృష్టిని మీరు బంధించండి ప్రభా గొప్ప దేవ సర్వ సర్వాధికారి జీవం గల మా దేవ మీకు వందనాలు ప్రభా ఏసండ కోట దాగు చోటు మీరే వేసు ప్రభా ఏసయ మీకు వందనాలు ప్రభా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు వేసు ప్రభా మేము ఇంకా సేవ చేయాలా ప్రభా మీ యొక్క అభిషేకం ని మాకు దయచేయండి మీ యొక్క శక్తిని మీ యొక్క బలాన్ని మాకు దయచేయండి ప్రభా ఏసయ్య జడియడానికి వీలేదు ప్రభా ఎన్ని కడుగు వేయడానికి వీలేదు ప్రభా ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా మీరు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా ఓ దేవ మీకు వందనాలయ్యా మీ కృపలో మీ కనికరంలో ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి ముఖ్యంగా ఏసయ్య మీ నామాన్ని మైమపరచడానికి ప్రభా ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభ వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాళ్ళ జీవితాలను సైతం ప్రభా మీకు తీర్మానం చేసుకోండి ప్రభ మీ నామంని మైమపరచడానికి బయలుదేరిన ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ విశ్వాసం సన్నగిలడానికి వీలేదు ప్రభా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభా వారిని మీరు కాపాడండి ప్రభా ఇంకా అనేక ఆత్మలని ప్రభావ మీ తట్టువారు తిప్పాల ప్రభా వాళ్ళని అభిషేకించండి ప్రభా బలంగా వాడుకోండి ప్రభా అొప్ప దేవ సృష్టికర్త సర్వాధికారి మీరు అక్కడ తితి త్వరలో ఉంది ప్రభా అనేకులకి ప్రభ రక్షణ స్వార్థ అందాల ప్రభ ప్రతి ఒక్కరు రిపెండ్ అవ్వాలా ప్రభా మోకరింపు జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా అంత్యకాలలో ప్రభా అందరి మీద మీ యొక్క పరిశుధ ఆత్మని మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని ప్రభా సేవలో వాడుకోండి ప్రభా ఏస నిర్లక్ష్యమైన జీవితం ఉండడానికి వీల్లేదు ప్రభా ఓ పరిశుద్ధరా మీ కొరకై రోషం కలిగి ముందుకు నడవాలా ప్రభా అలాంటి ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ఏస మీకు వందనాలు ప్రభా మీకే యుగ యుగంలో మహిమ కలుగును గాక జ్ఞాపం చేసుకొని మా దీవానికి మాట్లాడడం మంచి సమర లేక ప్రభావ నీకు మహిమ ప్రతం సహాయం చేయండి నా దేవానికి శోతం తిరిగి అసలు ఏ పనిలో ఉండడో వాళ్ళే మెచ్చుకుంటానన్న రిశ్వ్రభ బుల గు చెప్పిను అలా నా దేవానికి శ్రోతం చేస్తాం నా నింప నేత ఆత్మల భారం తీసుకెళ్లి మనుషులు జాలి గుణం ప్రేమ వలసలో ఉంది నింప్రభ మన మీద తొలగించండి నాదిభా అనాది వాక్యం పెట్టుకుంటున్నారు మార్పు తీసుకోండి ఇంకా మార్పు తీసుకురండి హళది అనయా ఇంకా సరస్వతంలో పోరాశప్రభ మీరే కరెంట్ ముఖ్యంగా దేశప్రభ మా దేశం జ్ఞాపకం చేసుకోండి నా పరిశుద్ధాన్ని పొందాలి ఈ దేశం మీద వేసప్రభ ప్రజలు మీద ఏసోప్రభ ప్రజలప్రభ నాది ఇవ్వని శృతం ఒకసారి మీరు చూడండి ఏసోప్రభ కనికరించాలి వాళ్ళ పాపలు క్షమించండి అలరియా అసలు వాళ్ళ ప్రభా అలయలి అందరికు సంబంధించి ముడుగా తిరిగి లేచిన ఏసో ప్రభాది ఇవ్వనిశతం అందరి కోసం ప్రత్యం కాచింది అందరు సిడ్నీ సేలో దగ్గర రావాలా అలలియా బెడ్మైన ప్రతి వ్యాక్సిన్ మీరు ముట్టండి లంగ్స్ ముట్టింది తాకి స్వచ్ఛపరచండి అలలియా నాదివా విడుదలండి ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి అలలియా ఇక్కడెక్కడ నాదివ గ సిలిండర్ లేదు సిలిండర్ రావాలా మెడిసిన్లు బిరత్న అలాగే సిలిండర్ దృష్టి ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి అలా ప్రతి ఒక్క బిడ్డలు స్వచ్ఛత పొందాలా రక్షణ పొందరా ఏ బిడ్డలు ప్రభా నరకపోతాను వీలేదు నా దీవానికి శ్రోతం ఒక ఆత్మకుండా వీలేదు ప్రతి ఆత్మ స్వార్థ పోవాలా ప్రభా ప్రతి బిడ్డ రక్షణ పొందరా డాక్టర్లు జ్ఞానం అయితే లేచండి వాళ్ళు క్షమించండి కఠిన వాళ్ళు రక్షణ తెచ్చి నర్సులు వాడు బయలు వాళ్ళ చూడనీకరించని పని చేస్తున్నారు కనుక ప్రభా మీ జ్ఞానం తెచ్చి అలా అలాది వాళ్ళకి రక్షణ పొందాలి ఎంతమంది క్రైస్తులు ఉన్నాను స్వార్థ చెప్పలేని శక్తిని ఉన్నావు నర్సు డాక్టర్లు మన వాళ్ళు వాళ్ళకు మీ ప్రభా ప్రసిద్ధాత్మక జ్ఞానం తెచ్చే సువార్తలు అక్కడ వాడుకోండి సుప్రభ నా ప్రభావానికి పొందాలి మెడిసిన్ లో ప్రభా హల నాది అని చిత్రంగా ప్రభా బ్లాక్ అంత వాళ్ళ ఉదయం కలిగించని కటించని మన శాక్తి గద్దించారు ఆ సైతాన్ని గద్దించండి నా దీవానికి తన కాలం ముంచి హలరియా ఈ లోక మెడిసిన్ వాళ్ళ విడవ బిడ్డను ఉన్నారు పిల్లలు ఉన్నారు భార్యను ఉన్నారు హలరి ఎంతమంది విడవని మీకు కనబడుతుంది కనుక వాళ్ళు ఉదార్చండి వాళ్ళ సహాయం చేయండి వాళ్ళు కనికరించని వాళ్ళు ప్రేమ తెచ్చని హలరియా నాది వాళ్ళకి రక్షణ తెచ్చని నా ప్రభానికి ఉంద లేప్రభ ప్రార్థన చేసి మా వంతు కరీం నా దీవానికి శ్రతం చేసాం నీవు నాపోయి నీళ్ళ పట్టం పట్టి ప్రకటించరు నా దీవందరినీ అయితే తెరవబడ్డాయి అలా పశ్చాత్తభ అలడిగా ఇది ఒక పాప నుండి అలరిగా పట్టం మీరు రక్షించండి సో ప్రభా మేము ప్రార్థించం కానీ మీరు మా ప్రియులు మంది ఉన్నారు రక్షణ కొన్ని ప్రతి చేర్చు ప్రతి పాల్పి స్వత్సపరచండి వాళ్ళ మీ జ్ఞానం పరిచి ఆత్మ ఆత్మని నా దీవానికి శ్రోతం వాళ్ళ గుడిని విడిపించండి ఏశప్రభ హలయ వాళ్ళి స్వస్థపరచండి వాళ్ళవి ఆరోగ్యం దయచండి కావాళ్ళ సహాయం మీద పంపించండి మీరు దయచండి నా దీవానికి శ్రోతం చేస్తాం ఏ సీకు వందా లేశుప్రభ వాళ్ళు నీ కోసం పౌరోసం కల పతి చేర్చి ప్రభ హలయా నాది ఆ పోష రావాలా సత్యాన్ని అంత్యకాలంలో బయలుపరచండి అలలియా వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది ఈలోకం మిడిచిపోయింది దగ్గర నా ఈసారి నుంచి ఆ కుటుంబ నాది ఆ బలపరిచి శిలపరచండి అలలియా నాదివ ప్రాదోజీతం వాక్యం ప్రవాహ అలలియా నీ సేవ చేసి సాధించండి నా ఈశానికి స్వతం నా ప్రియవానికి వందలేశ్వరు కనుకరించండి నా దీవానికి శ్రతం మీరే కనికరం మీ దగ్గర ఉంది మీ దగ్గర ఉంది ఎవ్రభ మీరు సహాయం చేయండి ఎంత దిన కాలించండించండి నా దీవానికి శ్రుతం చేసాం ఆక్రమిపోయింది ప్రేమారిపోయింది మీరు ముందర చెప్పి ఉన్నారు ఇష్టప్రభ ఎంతో మంది ప్రవాహాలు దోషుకుంటుండ్రు వాళ్ళు విధంగా కలిగించి ఈ సైతాన్ని గర్దించింది అని కాల్చి అనే ప్రభా అీవానికి శృతం ఎంత పిల్లలకు ప్రవాహాలు ప్రాంతంలో ప్రభ అలా ఎంత పిల్లలు చిన్న పిల్లలకు ప్రవాహాలు ఆ బ్లాక్ ప్రవాహాలు వైరస్ పట్టింది ఆ బ్లాక్ ప్రదించండి ఆ ప్రేమ దగ్గర మీ అస్త్రం చాపినవి ఆ పిల్లలకి స్వస్సపరచని అలలియా నా దియా విడుదల పిల్లలు గొప్ప సేవకులు కావాలా అలలియ వాళ్ళకు స్వస్యపరచని అలలి సైతాన్ని ఇతరులకు పనిచేస్తే అందరి గర్థించండి అలలియ మా దేశంలో ప్రభావి జలు ఆపేస ప్రభా కోపం చెల్లారండి అని అలలియా శిలవులు ప్రేమ దేహకాన్ని కర్రీ చూపించండి రక్షించుకోండి నా ప్రభానికి పొందాలి ప్రభా అలలీ అందరి రక్షణ పొందాలి విశ్వప్రభ మీరు కారణించండి నా దీవానికి శ్రోతం చేస్తాం ఏ పేరు ముట్టండి ఆదరించండి బలపరిచి శిలపరచండి విశ్వాసం అధికం దాన్ని ఎవరి అలలి కలవరం సాధించని అలలిసం పరంగా సేవ కుటుంబం కంచేయని వైరస్ పడకుండా సహాయం చేయండి సిద్ధపతి జీవితం కృప దండి సైతాన్ని బంధించని నాదే అని శోతం చేసుకోండి అలలి ఎంత మందికి ఆ భాగ్యం ముట్టని తాకని స్వసపరచని హలలియ నా దివానికి శోతం చేశాను జీవాన్ని స్పోషించండి స్వసపరిచి ఆమె గోపశాఖరాలు కావాలా ఎంతో మంది ప్రభా హళలియ నాదివామలతో పంపించను వాళ్ళందరి ప్రభావరకి స్వసపర్చని నాదివా మీరు గాయాలతో శ్సపరిచి విడిపించండి సైతం బండించే కాల్చని నా దివానికి నా ప్రభ ప్రతి మీరు మాట్లాడుతున్న యశుప్రభ నా దీవానికి మంచి సమర్య పనిచేస్తాం సాయం చేయండి ఆ సమర్థి సరే మీరే సాయం చేస్తున్నారు హలలి అట్లా వాడుకునే యేసుప్రభ హలలి నా దీవానికిభ ఈ అంతకాలంలో ప్రభా ప్రశుద్ధాత్మ నూతన విషయంలో అందరూ దాని ముట్టం తాకనిక అసలు బయటపరచుని ఆరోగ్యం బలం దాని నా దివానికి ఫ్యామిలీ కంచండి ప్రశుద్ధాత్మకండి వాళ్ళు కుటుంబం ప్రభా హేవ్ చేసి సాయం స్వచ్ఛపరచని ప్రతి ఆటం కాల్చని హలరియా చక్రదివరణం తెచ్చి అగ్ని కాచని వాళ్ళు ఎంత మంది ఉన్న వాళ్ళ విశ్వాసపరిచి ఆకుడు సేవ చేసి సాధించని ప్రతి బిడ్డ సేవ చేయాలి సహాయంని ప్రతి ఆటగా దయ్యాలని కాల్ దురాత్మ కాల్చని నీకోసం భవిష్యత్తు దివరా ఆశీలు వాళ్ళ ప్రభ అలరియా చాఖీగా ఉండాలా పరిశుద్ధాత్మ సహాయం చేసి మీరు ఆకడ మాకు సిద్ధపరిచిస్తున్న ప్రాసమీన్ స్టూలం రాజా పరిశుద్ధుడ పరిశుద్ధుడా తండ్రి ఎసు ఈ అవకాశం మాకు వందనాలు ఎస ప్రభా తండ్రినైనా ఎసయ వాక్యం ద్వారా మీరు మాట్లాడినైనా ఎస ప్రభా మేమందరం కూడా ప్రభా కనికరం జాలి కలిగి ఉండాలా దేవా మీలాంటి ఆత్మ మీలాంటి మనసు మీలాంటి ప్రేమ మేము కలిగి ఉండాలా దేవా దేవా మీరెంతో కరికరం గల దేవుడు ఎస తండ్రి అయినా సమీర్ నుంచి ఆ యొక్క తండ్రి ఎసవి మంచి సమయం నుంచి మేము నేర్చుకోవాలా దేవా తండ్రి ఎసవి ప్రభా నీకు ఎంతో వందనాలనైనా జీవితంలో కూడా ప్రభ అందరికీ ప్రభా యూస్ఫుల్ అయ్యే లాగు సహాయం చేయండి సుప్రభ దేవానికి ఎంతో వందనాలైనా తండ్రినికి ఎంతో వందనాలు సుప్రభ తండ్రి మా దేశాన్ని మీకు కరణించండి సుప్రభ మా దేశాన్ని కాపాడండి సుప్రభ దేవాల మీరు రక్షించుకోండి సుప్రభ మీ కృపలో భద్రపరచుకోండి దేవానికి ఎంతో వందనాలు ప్రభ అనేక బిడ్డలు ఉన్నారు ఇస్తుప్రభ తండ్రి రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు ప్రభా రక్షణ బిడ్డలు ఉన్నారు ఇభ ప్రతి ఒక్కరు ఇస్తు గొప్ప తండ్రి వేసే ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభా ఈ వైరస్ కి ప్రభా బానిస అయిపోయినారు ఎసు ఈ వైరస్ కి ప్రభా ఉన్న రెస్ ప్రభ వాళ్ళందరినీ హీల్ చేయండి దేవ మీ రక్త ప్రోక్షణ వలన నరా నరాలు అప్దాయి చేయండి ఏసు ప్రభానికి ఎంతో వంధనాలు మీరు స్వస్థపరచండి మీ గాయపడ్డ హస్తాల్లో స్వస్థత ఉందేసభ మీరు హీల్ చేయండి సయా దేవానికి ఎంతో వంధనాలైనా ప్రభా మీ కృపులాలను భద్రపరచుకోండి ప్రభావ అందరూ నా బిడ్డలే అన్న వేసు ప్రభా ప్రతి ఆత్మ నాదే అన్న వేసు ప్రభా దైవానికి ఎంతో వంధనాలైనా మీ ఆత్మ అందరి అందరి మీద నీ ఆత్మనం ఉంది ఎస్సు మీ స్వరూపంలోనే ప్రతి మీ స్వరూపంలోనే ఉన్నాం ఎస్సు ప్రభా తండ్రి నేను ఎస్ఐ గొప్ప కార్యం ఆ వేదన యొక్క బాధ మేము చూడలేకపోతున్నాం ఎస్సు వాళ్ళని మీరు ఓదార్చండి ఒక ప్రభా ఈ వైరస్ నుంచి మీరు తప్పించండి ఈ ప్రభా వైరస్ ని మీరు గద్దించండి ఆ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ప్రభా ఎన్ని ఫంగస్ అన్నింటినీ మీరు గద్దించండి ఎస్ప్రభా మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి సుప్రభ నా తండ్రి ఎసు ప్రభావ మీరు అద్భుతమైన కార్యాలు జరిగించి మా దేశాన్ని రక్షించుకోండి ప్రభా నా తో మీరు మాట్లాండి వాళ్ళ తలంపులని మీరు తారు మార్చండి ఎస్సే ప్రభా మీ తలంపులు మీ జ్ఞానం వాళ్ళకు దయచేయండి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభావ ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలా ఎట్లా వచ్చే ప్రభావ ఇంకా ముందు నడిపేయాలా అలాంటి జ్ఞానం వాళ్ళకు దయచేసి వాళ్ళకు కూడా మీ ముఖ్యంగా వాళ్ళకు రక్షణ మీరు దయచేయండి డాక్టర్స్ తో నర్సెస్ తో మీరు మాట్లాడండి దేవా వాళ్ళ ప్రభావ నీ యొక్క హృదయం నీ యొక్క మనిషి కలిగి సేవ చేయాలా దేవా వాళ్ళ లోపల ప్రభావ ఎస ప్రభావ మీ ప్రేమను పెట్టండి తండ్రి దయా జాలీగా హృదయం వాళ్ళకి దయచండి ఎస్సే దేవా మీద అద్భుతమైన కార్యాచరణ ప్రభా తండ్రి ఏసే అనికెంతో వంధనాలైనా ప్రభా ఈ యొక్క వయస్ కోసం ప్రభావ ఎంతో మంది అయితే ఎన్ని డిపార్ట్మెంట్ అయితే పనిచేస్తున్నాయి వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండండి మీ కృపలో భద్రపరచుకోండి సైతానికి బంధించండి ఎసు ప్రభా రిక అందరికి రక్షణ మీద ఇచ్చండి తండ్రి ఈశుప్రభ కానీ విని ఎరిగని తినాలలో ఉన్న విశ్వప్రభ కానీ మీ కృప మీద ఉంది సుప్రభం వాళ్ళని కాచీ కాపాడుతున్నావు నీకు ఇంతవరకు మాకు తోడుగా ఉన్న విశ్వప్రభ నీకు వందనాలేయా తండ్రి ఈశుప్రభ అనేక మంది ప్రభ బాధపడుతున్న అనేక ప్రభా వాళ్ళ యొక్క ప్రభా సమస్యలు ఉన్నారు విశ్వప్రభ వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళకి విడుదల మీద దండి మీరు గొప్ప కార్యం జరిగించండి ఓ గొప్ప తండ్రి నేనాప్రభ నువ్వు గొప్ప దేవుడ వేస్తే ప్రభావ అందరి కోసం నువ్వు రక్తం కాచినాను ప్రభావ సెల్వలో ప్రభావ మీ యొక్క ప్రభావ శరీరానికి క్రయధనంగా అనిపించిన వస్తే ప్రభావ మానవుల కోసం ప్రభావ మీ యొక్క శరీరానికి క్రయధనం అనిపించిన వేస్తాయా వాళ్ళందరూ రక్షణ మీరు దండి తండ్రి చేస్తే అనికెంతో వంధనాలు ఆ యొక్క మీ యొక్క రక్త పరోక్షణం దండి వ్యాక్సిన్లో మీ రక్త పరోక్షణం దండి ప్రభానికి ఎంతో వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కానీ ఎటువంటిది కానీ జరగకుండా మీరు సహాయం చేయండి ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మీరు వాళ్ళకి ఎటువంటి డిసీజ్ కానీ ప్రభావ హార్ట్ అటాక్ కానీ ఏది ప్రభా అందు రక్త సరక్షణ మీరు దయచేసి ముఖ్య అందరికి ఆత్మరక్షణ మీరు దయచేసి మీ కరుణించి మీ కృపం చూపించి ప్రభానికి సమాధానంభ మన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూడుకుని ప్రార్థన చేస్తుండగా మా ప్రతి ప్రాతకి మీరు సమాధానం దయచేయండి మీరు గొప్పగా మీరు వాడుకోండి శుప్రభ మరి ఇన్న వాక్యం అయి శుప్రభ మా జీవితాన్ని ఆటబడాలా సుప్రభ మేము దాని ప్రకారం మేము జీవించాలా మన ఎట్లా ఒక అన్యున్ని కాపాడి మా జీవితంలో కాపాడాలా ఇసుప్రభ మేము ఒక్క ఆత్మను నశించకుండా ప్రతి ఒక్క ఆత్మను మేము కాపాడాలా ఇసుప్రభ అలాంటి గొప్ప కార్యం మీరు జరిగించండి మమ్మల్ని ఎస్తు ప్రభా నీ యొక్క విధేతలాగా మమ్మల్ని మార్చుకోండి మా సొంత తలంపు తీసివేసి నీ తలంపు దయించండి శ్రభ మళ్ళీ ప్రతిరోజు మేము నీ తలంపుతో నడవాలా ఇస్తుప్రభ మరి ముఖ్యంగా ఎసుప్రమా భారతదేశం విషయం ప్రాణిస్తున్న విశ్వ మరిద్ద భారతదేశాన్ని ముట్టండి స్వస్థపరిచండి ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు తీసివేయండి శుభా ఈ వైరస్ నుండి ప్రతి ఒక్కని మీరు విముక్తి దయచేయండి ఎంతమందితో వైరస్తో బాధపడుతుందో వాళ్ళ మీరు ముట్టండి స్వస్థపరిచండి మళ్ళీ యసుప్రభ వాళ్ళకి ఎవ్వరులే రేసుప్రభ ఒంటరి తనంలో ఉన్నారు ఏసుప్రభ మళ్ళీ నిజమైన దేవుడు యహో ఏసుప్రభు నిజమైన దేవుడు ఏసు ప్రభు సత్యమైన దేవుడు ఏసుప్రభు అని తెలుసుకోవాలా నువ్వు గొప్పకారం మీరు జరిగించండి మళ్ళీ యశ్వ్రభ వాళ్ళు ఏ హాస్పిటల్లోతో అడ్మిట్ అయ్యారో ఆ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి వెళ్ళేది ఎసుప్రభ ఇష్టం వచ్చిన బిల్స్ ఏనికి వీళ్ళేది ఎసుప్రభ నువ్వు గొప్పకారం మీరు జరిగించండి నువ్వు గొప్ప అద్భుతకారం మీరు జరిగించండి మళ్ళీ అదేవిధంగా అనాథ పిల్లలు అనాథ వృద్ధులు ఎంతోమంది ఉన్నారు ఏసుప్రభ ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్క ఏసుప్రభ కనీసం రెండు పుట్ల భోజనమైన తినాలా ఇష్టప్రభ వాళ్ళకి బట్టలు సబ్బులు చెప్పులు మీరు దయచేయండి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి విడుదల మీరు దయచ్చేయండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఫండ్స్ ఇవ్వాలా వాళ్ళ మనసులు మారాలా ఇష్టప్రభ నువ్వు గుప్పకారం జరిగించండి వాళ్ళు ఎంతమందికి అయితే శాలరీస్ రాలేదు వాళ్ళకి శాలరీస్ రావాలా ఇస్తు వాళ్ళ ఇంటి ఓనర్స్ అద్దె అడగనికే వీల్లేదు నువ్వు గొప్ప కారం మీరు జరిగించండి వాళ్ళకున్న లోన్ మీరు తీసివ్వండి ఎంతమందికి అయితే బిజినెస్ నడుస్తలేదో ఏసుకృతం వాళ్ళకి సహాయం మీరు దయచేయండి మరి ఎంతమంది సుప్రభ బాధతో ఉన్నారో ప్రతి ఒక్క బిజినెస్ మీరు ముట్టండి స్వస్థపరిచండి బాధ వేదన సమస్తం నీ మీద అప్ప అలాంటి గొప్ప కారం మీరు జరిగించండి మరి ముఖ్యంగా సుప్రభ పడిపోయిన క్రైస్తవుల కుటుంబ విషయం ప్రాణిస్తూ నీ యొక్క సేవ చేయాల నువ్వు పరిచర్య చేయాలా సుప్రమ వాక్యం ప్రకారం జీవించాలా ఎంతమంది సేవకులైతే పడిపోయారో వాళ్ళందరూ లేవాలా ఎసుప్రమ నువ్వు గొప్పకారం మీరు జరిగించండి మన అనేకమైన సంఘాలు ఉన్నాయి స్ప్రమ వాళ్ళ లోపల కూడా లేవ్వాలా మన వాక్యం ప్రకారం జీవించాలా ఈ లోకానులమైన జీవితం లోకానుసంగా ఆశలు తీసివేయండి శుభ్రభ నువ్వు మా కొరకించి నువ్వు మా కొరకు అలాంటి జ్ఞాపకం మా అందరికీ మీరు దయచేసి నీ రాక ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తున్నాం ప్రకటిస్తున్నాం తర్రి ఆమె స్తోత్రం ప్రభా నయనసింహ ప్రభావ నీకే వేళ స్తోత్రాలు దేవాయస్రభ మధ్యాహ్న సమయంలో దేవాయసింహ ప్రభావ మాకు సమయం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయస్యం ఈ రోజు చూడకుండా ఎంతో మరణించారు దేవా కానీ మమ్మల్ని సజ్వులకు దేవాయస్యం అప్పు ప్రేమ చేత నీ చేత మమ్మల్ని లేవనెత్తిన దాన్ని నీకు వందన స్తోత్రాలు దేవాయస్రభ మమ్మల్ని చేత జీవించిన దాన్ని బట్టి వందన ముఖ్యంగా మా ప్రభావ ఈ వైరస్ వల్ల ఎంతో మరణించారు దేవాయసీమగ్రో ప్రతి ఫ్యామిలీకి మీరు అండ ఉన్నాడు మా ప్రభావ ప్రతి ఒక్కరిని దేవాయస్మ ప్రభావ మీ తంటూ తిరిగే బిడ్డలుగా ఉండటం సాయం చేయండి మా ప్రభావ ఎటువంటి కీడు అనే బంధు కూడా సాయం చేయండి మా ప్రతి ఒక్కరికి దేవాయస్మర నీకు జ్ఞానం దయచేయండి మా ఈ వైరస్ లో ఎలా తప్పించుకోవాలో దేవాయస్మ ప్రభావీ ఒక మెడైన దీవనలు కుమరించి దేవాయస్మా ప్రభావ జ్ఞానం చేత నడిపించండి మా మీరే త్రోడైనాడు మా ప్రభావ ఇంకా దేవాయస్మర ఎంతో మందికి వైరస్ వచ్చింది మా ప్రతి ఒక్కరికి నెగిటివ్ రావాలి మా ప్రతి ఒక్క లంగ్స్ క్లీనింగ్ దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రభేసునామ రక్తం దేవాయస్మ ప్రభు శుద్ధీకరింపబడి దేవాయస్మ ప్రభావం ఈ యొక్క సన్నిధికి వచ్చిన సాయం చేయండి మా ప్రభా మీరే సొంత వాళ్ళు స్వీకరించాలి మాప్రభ దేవాయస్మ ప్రభా అందరి కొరకు దేవాయస్మ ప్రభావ శిరోలో కాశం రక్తం ద్వారా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరి స్వస్థతో దాయించండి మా ప్రభా దేవ మీరు తప్ప వేరే వారు లేరు మా ప్రభా పాప క్షమాపణ మీ దగ్గరనే ఉంది మా ప్రభా దేవామ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు మీరే చూపించండి మా ప్రభా దేవాయస్మ ప్రతి తెలుసుకోవాలి బాప్రభా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరు తట్టు తిరగాల మా ప్రభా ఈ రోజు ఎంతో మంది నశిస్తున్నారు మా నశించి వెతికి రక్షించడానికి మీరు వచ్చారు బాప్రభా రక్షించండి మా ప్రభా ఇంకా దేవాయస్మ ప్రభా పాపంలో ఉక్కుని బిక్కిరై దేవాయస్మ పాపంలోనే చనిపోతారు మా ప్రభా అటువంటి జీవితం విడదామని తెలుసుకున్న మా ప్రభావ బిడ్డ దేవాయస్మ ప్రభావ పెడదామని తెలుసుకుని తట్టు తిరగటం సాయం చేయండి మా ప్రభా ఎంతో మంది దేవాయస్మ దేవాయస్ మా వారిని తప్పించండి మా ప్రభావ తట్టు తప్పించండి మా ప్రభావ నీకు సేవ విస్తారమైంది మా ప్రభావ సేవ చేయటం సాయం చేయండి మేము కూడా దేవాని అందు సేవ చేసి దేవాస్మా ఎందుకు బయో తిరగాలి దేవాయస్మాప్రభా నీ ఆజ్ఞలను గైకోని దేవాయసం ముందుకు సాగేలాగిన సాయం చేయండి దేవా నీకు బైబుల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కటి మాకు దయచేయండి మా ప్రభావ ఇంకా దేవాయస్మ అప్రభా నేను సేవించి నిన్ను ఉచ్చరించే భాగ్యం మాకు దయచేయండి దేవాసే మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో ఏ సునామల్లో మేము ముందుకు సాగేలాగిన సాయం చేయండి మా ప్రభావ నీకు మేడైనా దీవులు మా ప్రభావ కేబీపీఎం గ్రూప్ లో దేవాయస్మరు ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశ్రయించండి మా ప్రభా దేవ ప్రతి బిడ్డకు ఎంత వైరస్ ఉన్నాను దేవాయస్వం తీసివేసి తట్టు మా ప్రభా ఇంకెంతో మంది ఉంది మా ప్రభావ జ్యోతి దేవాయిస్కో ఎంతో మంది ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డల్ని దేవాయస్మర నీ తట్టు తిరగాల మా ప్రభువా నీ తట్టు తిరిగి దేవాయస్మాప్రుభావా నిన్ను తెలుసుకునేలాగానే సాయం చేయండి మాప్రవ నీకు రక్షణ వారికి దయచేయండి మా ప్రభావా దేవ మీరే మా ప్రభావ దేవాయస్మరం ఆహారం లేని వారు దేవ అనాథులు మంది ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవత అయిన రీతిగా ఆహారం దయచేయండి మా ప్రభావా దేవ మీరే చేయండి మా ప్రభావ దేవాయస్మర ఇచ్చినటువంటి బట్టి కూడా నీకు వంద దేవా ఇతరులకు సాయం చేసే గుణంగా మాకు ఉన్నటకు సాయం చేయండి మా ప్రభావ దేవాయస్సు మా ప్రభావ ఎంత ఆస్తినో ఏం కాదు మా ప్రభావ ప్రాణం లేని వాడవైతే విడుదల మా ప్రభా దేవాయస్యమ ప్రేమ ఉండాలి ప్రాణం దేవాయశ్ర ప్రాణం లేని వాడవైతే ఎంత ధర్మంతుడైన దేవాయస్మర నీకు దేవాయస్సు తిన్ను తాగు మా ప్రభావ నీ ప్రాణం లేకపోతే నువ్వు ఎక్కడ శుద్ధిస్తావు ఎటు తింటావు దేవాయస్ మా ప్రభావ అటువంటిది జ్ఞాపకం చేసుకుంటా స్నానం చేయండి మా ప్రభావ నీకో మెండైన దేవులను మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని దేవాయస్మ ప్రభావ ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రతి ఒక్కటి మా ప్రభా ప్రతి ఒక్కరికి పెళ్లి కావాలి మా ప్రభావ యోన దేవాస్ మా ప్రభావ వారి ఏజ్ దాటిపోతుంది మా ప్రభావా ప్రతి ఒక్కరికి తగినటువంటి సహాయం దయచేయండి మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దేవేస్తే జీడిపి గ్రోత్ ప్రతి ఒక్క దాంట్లో మీరే సహాయం చే ఎవరైతే దేవస్ మా ప్రభావాస్ ఉన్నారో వాళ్ళకి దాచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి అప్పుడు ప్రతి కరోనా సిచువేషన్ హ్యాండిల్ చేసి ప్రతి ఫండ్స్ వారికి ఇచ్చిన సహాయం చేయండి హాస్పిటల్ ఎన్నో లక్షల లక్షలు కట్టినాడు ప్రాణం దక్తలేదు మా ప్రభావ దేవస్ మీరే చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ టేక్ కేర్ చేయడానికి ప్రతి ఒక్క వ్యాక్సిన్ దేవాల్సిన వారు పడిపోవాలి మా అప్పుడు వా మీరే సాయం చేయండి మా ప్రభు ఇంకా అందరూ ఫండ్స్ ఇవ్వాలి మా ఫిలిం స్టార్స్ క్రికెటర్స్ ప్రతి బిడ్డ మా ప్రభావా ఫండ్స్ ఇచ్చి వారు ఈ కంట్రీని లేవనెత్తాలి అప్పుడు మీరే దయచేయండి మా ప్రభావా ప్రతి నుంచి డాక్టర్లు నర్సులు జిహెచ్ఎంసి ప్రతి బిడ్డ దేవా ఎంతో శ్రమస్తున్నారు మా కోవిడ్ కాలంలో దేవా ప్రతి ఒక్కరికి దేవా ఫైనాన్షియల్ దయచేయండి మా ప్రభావం వారు కూడా సేవ చేయడానికి సాయం చేయండి ఇంకా దేవా ప్రీతికరమైన సేవ చేసి ప్రతి ఒక్క బిడ్డను రక్షించే భాగ్యం దయచేస్తారని చిన్న బిడ్డ పని సన్ని చేసుకుంటుందని త్వరగా రాబోతున్న ఏసీ క్రీస్ కూడా వేడుకొని చూడదాం తండ్రి ఆ మేన్ అయ్యా నేను పోలిని మేము నడుచుకోవాల్సిపోవాలి నీ మాత్రమే మేము జీవించాలా యోగ గొప్పని కొంత ఇతరులకు సాయం చేసే మొగ్గున మాకు అందరికి దయచేయండి యోగ గొప్పని కొంత నచ్చేస్తాం దాన్ని ఇక్కడ యాజకుడు వెళ్ళేరు వేసుకోవా ఎవరు పట్టించుకోలేరు వేసుకోవా అన్నిడు వేసుకోవా అన్ని పట్టించుకోవడానికి వేసుకోవా అందరికీ దయచేయండి ముఖ్యంగా వేసుకోవా నేను పోలిసి ఏవో వేయాలి అనుకుంటాం వేసుకోవా అట్లా ఎవరైతే జీన్స్ తల్లిరో వేసుకోవా అందరూ జీన్స్ లాగునా మీరే సాయం మరి ఒక తెగు వల్ల మేము ప్రాథమిక తెగుల కోసం వేసుకోబా అందరూ మీరు ముట్టండి స్వస్థపరచండి ఇది పెట్టినవాడు మీరే తీసేవాడు మీరందరినీ గ్రహించాలా అందరినీ తట తిరగాల ముఖ్యంగా నమ్మిన బిడ్డలు ఈ తెగులు కోసం కన్నీరు ప్రాణాలు చేయాలి ఉపాస ప్రాణం చేయాలాభప్పని కొందా ఈ తెగులు నువ్వు నిమిలీ బిడ్డలు తీసి చేస్తానే తెగులు తీసండి నా విశ్వభా వేగ గొప్పని కొందనా ఈ తెగుల కోసం అందరూ ప్రాణాలు చేయాల ప్రాణాలు చేయాలా విశ్వభావ వేగ ప్రతి ఒక్క సంఘాన్ని దర్శించండి సత్యం గ్రహించాలా నన్ను ముట్టుకున్నాను తెగులు వల్ల ఇసుకోమని చనిపోతు ఎంతమంది చనిపోయేసుకోవా వాళ్ళ కుటుంబం అందరికీ గోదావరి దయచేయండి ఇంకా తెగులు ఎందుకంటే అంటు అంటుకోబోతుంది శోభ వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరండి భద్రపరుచుకునే శోభ ఎందుకంటే మీ అస్తం పెట్టి తయారు చేసిన జనాలని మీరు యోగ పనికి నచ్చేసి అందరికీ బాగా చేయండి స్వస్థ దయచేయండి ఇంకా తెగులు రాకపోతున్న శోభ నుంచి వీటికి అదే చేయండి ఏ తెగుల మళ్ళీ బాబు ఎందుకు ముట్టబోతుంది అది నీకు తెలుసుకోవా ఎవరి ముట్టకుండా మీరే సాయం అందరినీ తట్టి తిరగాల నీ సన్నిధి మొరపెట్టాలా మీరు సాయం నచ్చిన గొప్పని కొంత నచ్చేస్తుందని తెగుల కోసం ఎన్ని మందులు వచ్చినా అది వేస్ట్ అని అందరు గ్రహించాలా ఇతర తిరగాల గొప్పని కొంత నచ్చేస్తుందని మీరు సాయం వచ్చేసి అక్కడ సిద్ధపచ్చుకోమని విడుదల దేమని వేసిన పర్సన్ అమేన్ అమేన్ పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్ప రాజ గొప్ప ప్రభాని పాలన కొందనాలి తండ్రి ఇంతమంది సమయం ఒక అనుగురించినందుకు నీకు పొందనాలి తండ్రి ప్రభా నుంచి ప్రభావకు మనం రెక్కలు కాపాడినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా లాక్డౌన్ సమయంలో మనం ప్రేమించి కాపాడుతూ వస్తున్న తండ్రి ప్రభా ఒక మంచి అవకాశం ఇచ్చిన తండ్రి నేర్చుకోనికి వాక్యం విన్నాం బట్టి ఉన్నాయి ప్రభా దాన్ని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేటప్పుడు ఒక మంచి గుణంను దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా రోడ్ల మీద తిరుగుతున్న ఎంతో మంది ప్రభావం అనైనా ప్రభా ఆకలికి తట్టుకోలేకనైనా ప్రభా షెల్టర్లు లేక నైనా సార్ బట్టలు సరిగా బట్టలు లేక నైనా ప్రభా ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుం వాళ్ళకు అందరికీ సాయం చేసినప్పు మాకు మంచి మార్గం ఇచ్చినందుకు నీకు అందిన తండ్రి ప్రభా మేము అది ప్రాక్టీస్ చేసుకోవాలి తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కేబీపీఎం గ్రూప్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం చే సమాధానం నింపమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయినారు బిడ్డలను కోల్పోయారు నాయన ప్రభా మరి అదేవిధంగా నైన్ ఎ ప్రభా అమ్మ వృద్ధువులను కోల్పోయినారు తండీ ప్రభా అదేవిధంగా నేను ఎస్ఐ ప్రభా అందరూ రోదనలో ఉన్నారు తండీ ప్రభా ఎస్ఐ మరియు వాళ్ళ కుటుంబాల కోసం ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎవరికైతే ఈ ఎఫెక్ట్ ఈ వైరస్ బాధలో పడి ఉన్నారో ప్రభా వాళ్ళ కుటుంబాలకు నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి శాంతిని సమధం దండి ఏ శుక్రీస్తు నమ్మలో స్వస్థత దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ప్రతి రోగము నేను ఊపిరితిత్తులను పట్టేస్తుంది తండ్రి ప్రభా నేను బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ నేన ప్రభా ఇవన్నీ రోగాలు తండ్రి నేను ముందే చూపించినారు తండ్రి ప్రభా ఎస్ఐఎం మరి ప్రభా ఎలాగా తప్పించుకోవాలో నేను ప్రభా ఇవన్నిటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మీకు ఎంతో వందనలు తండ్రి ప్రభా మాకు స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చి నేను ఎస్ఐ ప్రభా మీకు నడిపిస్తున్నందుకు సేవలకు నడిపిస్తున్నందుకు నీకు వందనలు తండ్రి ప్రభా అదేవిధంగా చివరి వరకు నీరాక వరకు మేము అలాగే ఉండాలి తండ్రి ప్రభా మీరు ఎలాగైతే నిన్న నేడు నిరంతరం దేవుడు ప్రభా అదేవిధంగా ప్రభ మేము కూడా ఈరోజు రేపు ఎల్లుండి అదేవిధంగా ఉండటం సాయం తెచ్చాం ప్రభా ఈ యొక్క వీక్నెస్ కు పడిపోకుండా మాకు సాయం తెచ్చండి నీ యొక్క బలాన్ని తెయించండి నీ యొక్క పొరలకు జ్ఞానం తెచ్చండి నీ ఒక శాశ్వత వరాలు తెయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ కుంభరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము గుర్ర పాపనం తండ్రి ప్రభా పాపంతో పుట్టినాం తండ్రి ప్రభ పాప యూబులో పడి ఉన్నాం తండ్రి ప్రభా నీ రక్తం ద్వారా మమ్మల్ని లేపినందుకు నీకు వందన తండ్రి ప్రభా అదేవిధంగా నేను రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే రైతులకు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా రోడ్ సైడ్ బిజినెస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి తండ్రి ప్రభా వాళ్ళు ఫైనాన్స్ డే ఫైనాన్స్ కట్టుకోవాలా తండ్రి ప్రభా ఈఎంఐలు కట్టుకోవాలి కార్ కార్ లోన్ హౌస్ లోన్ ప్రభా అదేవిధంగా చిన్న చిన్న ఫైనాన్స్లు కట్టుకోవాలా తండ్రి ప్రభా అదేవిధంగా నైన్ఎస్ ప్రభావ అలా ఆగిపోయినాయి తండ్రి ప్రభా అలాంటి వర్గా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావి ఇండియాలో నేను ఇండియా ఇండియా మొత్తం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ప్రపంచం మొత్తం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎక్కడ వెళ్తే గల్ ఉంది తండ్రి ప్రభా అంత కన్ఫ్యూజన్ ఉంది తండ్రి ప్రభా నైనేసే ప్రభా కరెక్ట్గా మాట్లాడితే నైన్ఎస్ఏ ప్రభ ఎవరు ఒప్పుకోరుతాండి నైన్ఎస్ఏ ప్రభ అదేవిధంగా నేను ప్రభా మా మా రాజకీయంలో దీవించి ఆస్వాదించింది వాళ్ళు తగ్గిన జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా స్వార్థ బుద్ధి లేకుండా ప్రభా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అందరూ దిగ్గొచ్చి హెల్ప్ చేయలేరు ప్రభా సోను సుద్దులాగా నాయన సాయం తెచ్చండి అతను కూడా నీ సువార్థ అందబడాలి గొప్ప సేవకు వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏ విధంగా అయినా నీ స్వార్థ వాళ్ళకి అందపడాలి ప్రతి ఒక్కరు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ప్రభా నేషన్ పట్ల నేను ప్రభా వాళ్ళందరికీ సాయం తీసి వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ప్రభా యొక్క మంచి మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు నాయన ప్రభా ప్రభా మేము సువార్థకి వెళ్తుండగా సువార్థ ఇది అయిపోయిన తర్వాత సువార్థ వెళ్తుండగా ప్రభా నీ ప్రేమ కృప దయేయండి ప్రభా పరిశుద్ధాత్వం దయచేయండి ఎలా మేము ఎలా జాగ్రత్త పడాలో చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ ఒక ప్రాధ నిమిషం అప్పగిస్తాం ఏసు క్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మన ప్రభు ఏక కృప సమాధానం నడిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వారికి దాని నుంచి విడుదల పొందిన వారికి కుటుంబంలో తను మరి కుటుంబికులకు లేని వారికి పిల్లలు పోగొట్టుకున్న వారికి తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారికి అందరికీ సదాకాలం తోడైడ్డి అనుగాక ఆమెన్ అందరికి చూడండి అందరికి